అందరికీ ప్రైజ్ లా ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాము పరిశుద్ర తండ్రి ప్రేమ గల దేవ కృపుల తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లించుకుంటున్నాను ప్రభావ హరియా వేసిన ప్రభావం అబ్రహాం ఈసాకేపల్లి నీకే వందనాలు ప్రభావ సర్వంద సర్వశక్తి మంత్రి సర్వాధికారి స్థుతులు ప్రభావి స్తోత్ర చెల్లించుకుంటున్నాను ప్రభావ తల్లి ఉదయం నుండి ప్రభావం కంటికి ఎట్లా కాపడ ప్రభావం సజ్వులు ఎప్పుడు వేసుకునేందుకు నీకు వందనాలు స్థుతుల ప్రభావ స్తోత్రభా తండ్రి రాలేని వారిని ప్రభావ త్వరగా నడిపించిన ప్రభావ హెచ్చిన వారిని ప్రభావ హిన్న వాక్యాన్ని విచ్చి పెట్టుకోకుండా మా హృదయాల నెంబర్ వేసుకున్న భాగ్యం నాకును మాకు దయచిన ప్రభా వేస్తున్నా ప్రభా తండ్రి విజ్ఞాపన ప్రార్థన గురించి ప్రార్థించిన ప్రభా మీరే జవాబు ప్రభా వస్తున్న ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు కూడా నామం ఉంటారు అక్కడ నేను అనుకున్నాను ప్రభా తిన్న ప్రభా తండీ పొందడం ప్రభావ వాకిందర ప్రభావ మీరు నాతో మాట్లాడడం అందరితో మాట్లాడున్నాం ప్రభాస్ ప్రార్థన అడిగి కొంచున్నాము ప్రభుత్వం ప్రైజ్లా బ్రదర్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ గ్లోరీ సిస్టర్ ప్రేజ్లాడు గ్లోరీ సిస్టర్ మీరు పాట పాడండి ప్రేజ్ రాడు బ్రదర్ థ్యాంక్ యూ కు తండ్రి గన్నయే నిరంతరం నీవు స్తోత్రాహూడౌ మకు తండ్రిగాన్నయే సురాజ నిరంతరం నీవు స్తోత్రాహూడౌ భూమ్యాకాశము సమస్తము Neva-sham Neva-sham Bhoomyakashamu Samastamu Neva-sham Neva-sham Alleluya Amin Alleluya Alleluya Amin Alleluya Alleluya Amin Alleluya Alleluya లేకు తండ్రిగన్ ఏ సురాజ నిరంతరం నీవు స్తోత్రాహుడ ము తండ్రిగన్ ఏ సురాజ నిరంతరం నీవు స్తోత్రాహుడ ములు ప్రభావమును నీకే తేజస్సును గణతయును నీకే మహ్యములు ప్రభావమును నీకే తేజస్సును గణతయను నీకే మునిీదే అధిపతి నీవే రాజమునీదే అధిపతి నీవే నీవు సమస్తం ఎల్వాడవు నీవు సమస్తం ఎల్వాడవు నీవు సమస్తం నిల్వాడవు నీవు సమస్తం ఎల్వాడవు అయ్యేనల్లేయ అల్లేయ amen haleluya haleluya amen haleluya haleluya amen haleluya maku tanriganu nna ye suraja nirantaram niwu stotra hodau maku tanriganu nna ye suraja nirantaram niwu stotra hodau haishvaryamu గొప్పతనమును నీవే బల్లమును పరాక్రమమును నీవే ఐశ్వర్యము గొప్పతనము నీవే బల్లమును పరాక్రమము నీవే echinchu wadavu balamechu wadavu echinchu wadavu balamechu wadavu neevu samastham yelwadavo neevu samastham yelwadavo neevu samastham yelwadavo neevu samastham yelwadavo hallelujah amen hallelujah hallelujah आमीन हल्लेलुया हल्लेलुया आमीन हल्लेलुया हल्लेलुया आमीन हल्लेलुया मकु तन्रि गनुन्नेये सुराजा निरन्तरं नीवु स्तुत्राहुडौ मकु तन्रि गनुन्नेये सुराजा निरन्तरं नीवु स्तुत्राहुडौ कृतज्ञतलो స్తుతి స్తోత్రమునికే కీర్తియు ప్రశంసీ నామముకే కృతజ్ఞతలు స్తి స్తోత్రమునికే కీర్తియు ప్రశంసీ నామముకే అన్ని యునివే అంతయునివే అన్నియునివే అంతయు నీవే నీవు సమస్తం ఎలువడవు నీవు సమస్తం నిలువడవు నీవు సమస్తం ఎలువడవు నీవు సమస్తం నిలువడవు మాకు తండ్రిగను హే నిరంతరం నీవు స్తోత్రాహుడవు మాకు తండ్రిగను హే సురాజ రేసుక్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుని వాక్యమును మరి మనము శ్రద్ధగా విని ఆయన నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి ప్రైజ్లాడు ప్రశుద్ధరా బ్రదర్ అన్న ప్రీతులాడు అన్న అందరికీ ప్రైతులాడు మరి దేవుని వాక్యంలోకి నడిపించండి ఓకే మన ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందననములు శుభములు తెలియజేస్తున్నాను మన ప్రార్థన తోటి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే వరంగా ఉంటాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు ఘనమైన అతినతమైన అతి శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు నా ప్రభ మీ కృపను అనుగ్రహించి కాచి కాపాడినందుకై స్తోత్రాలు ప్రవ్వ ఇంతవరకునైనా తల్లి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు ఆ తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రవ్వ నేను స్తుతించుటకు నీ స్వరం నైనా ప్రవ్వ నీ సన్నిధిని రండి నాయన నేను నిలవబడడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం ఇంతవరకు ప్రభు ఆరాధనలో సహాయపడ్డారు నా తండ్రి నైనా పాటల ద్వారా మహిం పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభువ నా తండ్రి ఇవాళ సమయంలో వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా సహాయపడమని ప్రార్థిస్తున్నాను నైనా వాక్యం ఏవై ఉన్న దేవుడు ప్రభువ నీ వాక్యం తండ్రి నైనా మా నడతల నుంచి సరైన మార్గం నడిపిస్తుంది ప్రభు కాబట్టి తండ్రి నైనా మమ్మల్ని నడతను సరి చేసుకోనిలాగన నీకు ప్రీతికరమైన జీవితం జీవించలాగన మీ చిత్తమును నెరవేర్చే వారంగా ఉండేలాగన ప్రభు మీరే నాయన మీరు మాతో మాట్లాడండి నా తండ్రి నాయన మీ అక్కిందార ప్రభ నా తండ్రినైనా మాకు మేము నడవలసిన త్రోవను మాకు చూపించమని ప్రార్థిస్తూ ఇదిగో నా తండ్రి నాయన సమయంలో నా తండ్రి నీ పక్షంగా నేను నిలబడుతుండగా నా వాక్యాన్ని పంచుకోబోతుండగా సహాయపడము ప్రపణించు నీ ఆత్మతో నింపండి ప్రభు నా తలంపులు నా ఆలోచనలు సమస్తము నాయన తొలగించండి సంపూర్ణంగా నీకు లోపడుతున్నాను నా సుబుద్ధిని తొలగించమని ప్రార్థిస్తున్నాను సమస్త ప్రవర్తన అంతటి అందు ప్రభు అధికారాన్ని ఒప్పుకుంటున్నాను మీరే తండ్రి మీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి మీరే మాట్లాడి మీరే మహింపొందమని ముందున్న సమయమంతటిని మాకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి స్తుంచి వేడుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో ఈరోజు మనము సమయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయంలో జరుగుతున్నటువంటి విషయాలను ధ్యానించుకునే వారంగా ఉంటాము తమి ఏళ్ళు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇక్కడ దావీదుని గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటాం దావీదుని గురించి మనందరికీ తెలుసు ఆయన ఇస్రాయేళ్లకు రెండవ రాజు బహు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాడు కవులు చనిపోయిన తర్వాత దావీదు సింహాసనాన్ని ఎక్కుతాడు సింహాసనాన్ని వెళ్తూ ఉంటాడు ఇస్రాయల్ని తర్వాత ఆయన పాపము చేయడము మనం చూస్తాం ఆ తర్వాత తనకు కుమారులు కలగడము ఒక రీతిగా అతను వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం అనమాట ఇది ఆయన దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ ఆయనకి అనేక మంది కుమారులు ఉన్నారు వారిలో ఇద్దరు కుమారులం గురించి ఈరోజు మనం ధ్యానిస్తాం అతడు పెద్ద కుమారుడు అమ్నోను చిన్న కుమారుడు అప్షాలం అప్షాలంకి ఒక చెల్లెలు ఉంటుంది తన పేరే తామారు తను బహు సౌందర్యవతి అని కూడా బైబుల్లో రాయబడుతూ వచ్చింది అయితే అప్షాలోము సహోదరి తామారును అమ్నోను పెద్దవాడినటువంటి అమ్నోను మోహిస్తాడు మోసం చేసి తనతో పాపము చేసి ఉంటాడు ఆ తర్వాత అబ్షాలోము అమ్నోను మీద పగబెట్టుకొని అమ్నోన్ని రెండు సంవత్సరాల తర్వాత చంపేస్తాడు చంపిన తర్వాత దావీదికి విషయం తెలుస్తుంది అతడు ఎంతగానో కోపపడతాడు దావీదు నుంచి తప్పించుకోవడానికి అప్షాలోము ఏం చేస్తాడు అనంటే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పారిపోతాడు పారిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్న తర్వాత దావీదు తిరిగి మళ్ళీ అప్షాలోమును పిలిపించుకుంటాడు పిలిపించుకుంటాడు కానీ మాట్లాడాడు దావీదు పిలిచి మాట్లాడి తనను దగ్గర చేసుకుని తర్వాత అప్షాలోము ఏం చేస్తాడంటే దావీదు మీద చేస్తాడు ఏ రీతిగానంటే అతని దగ్గరికి న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరితోటి మాట్లాడడము వారిని మంచిగా చేసుకోవడము ముందులు పెట్టడము అరీతిగా ఇస్రాయేల్ ప్రజలందరినీ చాలా శాతం మంది అందరినీ ఆకర్షించి హెబ్రోన్కు వెళ్ళి అక్కడ వారితో మీటింగ్ పెట్టి తను తాను రాజుగా ప్రకటించుకుంటాడు ఆ ఇస్రాయెల్ ప్రజలంతా కూడా అప్షలోం పక్షంగా నిలబడతారు ఆ సంగతి దావీదుకు తెలుస్తుంది ఇస్రాయలు కూడా దావీదు పక్షంగా ఉన్నారు సారీ ఇస్రాయల్లందరూ కూడా అభిషాలం పక్షంగా ఉన్నారని దావీది విన్నప్పుడు అప్షాలం నుంచి తప్పించుకోవడం అది అసాధ్యము అతడి నుంచి మనం ఎవరు తప్పించలేరు అతడు హెబ్రోన్ నుంచి రాజ్నగర్కి వచ్చేలోపే ఎరుసలేంకి వచ్చే లోపే తిరిగి మనమే పారిపోదాము ఎరుసలేం విడిచిపెట్టి పారిపోదాము అనే నిర్ణయానికి దావీదు వచ్చి ఆయన సంబంధించిన వారందరూ పని వారందరూ కలిసి అప్షాలం వచ్చేలోపే ఇస్రాయెల్ని అక్కడ ఎరుసలేంని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడతారు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ జరుగుతున్న సందర్భాన్నే ఈరోజు మనము ధ్యానించుకుంటాం సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై వచనము వారు అక్కడిని ఇక్కడి నుంచి మనం ధ్యానిస్తాం ఇరవై నుంచి ఇరవై వరకు సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటివి అనంటే వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండ్రి ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి వారు అంటే ఎవరు దావీదు తనకు సంబంధించినటువంటి మనుషులు వారంతా కలిసి వెళ్ళిపోతూ ఉంటే జనులందరూ ఏడుస్తూ ఉన్నారు వారు కిద్రోను దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోతూ ఉన్నారు అయితే సాధూకును లేవీలందరూ దేవుని నిబంధన మంద్రసమును మోయిచు అతని యొద్ ఉండిరి వారు దేవుని మంద్రసమును దింపగా అభ్యతారు వచ్చి పట్నములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచను అక్కడ సాధువు అనే వ్యక్తి ఉన్నాడు లేవీలు ఉన్నారు వీరంతా కూడా దావితో పాటు దేవుని మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు దేవుని మందసాన్ని మోస్తూ వచ్చారు కొంత దూరం అయిన తర్వాత వారు వారు ఏం చేశారు అనంటే ఆ మందసాన్ని ఆపేశారు మనసాన దింపిన తర్వాత ఇప్పుడు దావిదు మాట్లాడుతున్నాడు ఇరవై ఐదో అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తీసుకొని తిరిగి తీసుకొని పొమ్ము యహోవ దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస నాకు చూపించును నీ ఎందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి ఇక్కడ దావిద్ ఏం చెప్తున్నాడు అనంటే అక్కడ ఉన్న వారితోటి సాధుకును పిలిచి మాట్లాడుతున్నాడు దేవుని మందసాన్ని నాతో పాటు తీసుకొని రావద్దు దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకొని పో మీరు పట్టణాన్ని దాటేశారు అరణ్య మార్గంలో పోతున్నారు అయితే దావిద్ అంటున్నాడు సాధోకును పిలిచి ఈ మందసం మనతో రావద్దు ఈ మందసాన్ని తీసుకువెళ్ళి ఆ పట్టణంలోనికి చేర్చు తిరిగి పట్టణంలోనికి తీసుకువెళ్ళు యహోవ దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల దేవుని దృష్టికి నేను అనుగ్రహం పొందితే దేవుడు నా పట్ల కనికరిస్తే ఆయన నన్ను తిరిగి రప్పించి నేను రోజు పారిపోతున్నాను ఈరోజు ఎరుషులేముని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను దేవుని అనుగ్రహం నేను పొందితే దేవుడు ఏం చేస్తాడు నన్ను తిరిగి రప్పిస్తాడు దానిని తన దానిని తన నివాస స్థానమును నాకు చూపించును నన్ను తిరిగి తీసుకొని ఆ మందసాన్ని అది ఉన్నటువంటి ఆ స్థలాన్ని దేవుడు నాకు చూపిస్తాడు నీ ఎందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన నీ ఎందు నాకు ఇష్టం లేదు అంటే దేవుడు అని అంటే దావిదుని దేవుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని దేవుడు కనుక నన్ను ఇష్టపడకపోతే అనుగ్రహం నాకు లేకపోతే నేను తిరిగి రాలేను నేను మళ్ళీ దాన్ని చూడలేను ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదు నన్ను పలికి ఒకవేళ దేవుడు నన్ను ఇష్టపడకపోతే దేవుని అనుగ్రహం నేను పొందకపోతే ఆయన ఇష్టము ఆయన దృష్టికి అనుకూలమైనది నా ఎడల జరిగించమని నేను చెప్తాను అనే విషయాన్ని దావిదు చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఏమర్థం చేసుకుంటున్నామనంటే దావిదు అంటున్న మాట ఏంటిదనంటే దేవుడి అనుగ్రహం పొందితే నేను తిరిగి వస్తాను ఒకవేళ దేవుడున్న అనుగ్రహం నాకు లేదు దేవుడు నాకు నువ్వంటే ఇష్టం లేదని నేనంటే నేనేమీ చేయలేను ఆయన చిత్తం ఆయన ఇష్టం ఆయన దృష్టికి ఏది మంచిదైతే ఆయన దృష్టికి ఏది అనుకూలమైనదైతే అది నా పక్షంగా జరిగించుమని నేను ప్రార్థన చేస్తాను అనే విషయాన్ని దావీద్ది చెప్తున్నాడు అంటే ఇక్కడ మన ఒక ప్రాముఖ్యమైన గుణగణాన్ని మనం చూస్తున్నాం ఈ సందర్భం ద్వారా ఆయన పలికిన ఈ మాటల ద్వారా దావీదులో ఉన్న బహు ప్రాముఖ్యమైన గుణగణం ఏంటిది అనంటే దేవునికి సంపూర్ణంగా లోబడడం దేవుడు ఏ స్థితిలో ఉంచినా దాన్ని అంగీకరించడం ఆ విషయాన్నే దావిదిక్కడ చేస్తున్నాడు నేను దేవుని అనుగ్రహం పొందితే నేను తిరిగి వస్తాను మనసు దగ్గరికి వెళ్తాను దేవుడు నాకు ఇష్టం లేదు అనంటే ఆయన ఇష్టం ఆయన ఏం చేస్తే దానికి నేను తల వంచుకొని నేను శిరసావహిస్తాను అనే విషయాన్ని చెప్తున్నాడు ఈ గుణగణము దేవుని ఉద్దేశానికి లోబడేటువంటి గుణగణం దేవుని చిత్తానికి లోబడేటువంటి గుణగణం దేవుని బిడ్డలంగా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఎందుకు దావీదును గురించి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు సమూయలు మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచనంలో యహోవ తన చిత్తానుసారమైన మనస్సు ఒకని కనుగొని ఉన్నాడు దావీదు దావీదుని గురించి దేవుడు మొట్టమొదటి సంబోధిస్తున్నప్పుడు ఆయన సమూహలు ప్రవక్త సౌలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు దావీదిని పరిచయం చేస్తున్నప్పుడు ఆయన మాడిన మొట్టమొదటి పదం ఏంటిది అనంటే యహోవ తన చిత్తానుసారమైన మనస్సు ఒకని కనుగొని ఉన్నాడు అంటే దావిదికి ఎటువంటి మనస్సు ఉందనంటే దేవుని చిత్తానుసారమైన మనసు అంటే దేవుడు ఏది ఏది ఇచ్చినా దేవుడు ఏం చేయమన్నా దేవుడు ఏ స్థితిలో ఉంచినా దేవుడు ఎటువంటిది చేసినా కానీ దాని ప్రకారంగా నడుచుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు అంటే దావి దేవుని ఏ స్థితిలో పెట్టినా కానీ నేను ఏ మాట మాట్లాడకుండా గొనుక్కోకుండా సనుక్కోకుండా తన దేవుడు ఏ స్థితిలో ఉంచినా కానీ ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి దావేదు అటువంటి సాక్ష్యం పొందాడు అటువంటి రీతిగా దేవుడు అతను పరిచయం చేశాడు ఎందుకు అరీతిగా పరిచయం చేశాడంటే దావీదు అటువంటి మనస్తత్వం ఇక్కడ కలిగి ఉన్నాడు ఆయన చిత్తమైతే నేను తిరిగి వస్తాను ఒకవేళ నాకు ఇష్టం లేదు నువ్వు అని ఆయన ఇష్టం ఆయన అనుకూలమైంది ఏది ఆయన ఇష్టమైంది ఏది జరిగి నా ఎడల జరిగించినా ఆ రీతిగా జరిగించమని నేను ప్రార్థన చేస్తాను అనే మాట మాట్లాడాడు ఎందుకంటే దావిదు దేవుని చిత్తాన్ని ఇష్టపడ్డాడు దావిదు దేవునికి తగినట్టుగా నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు దావిదు దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఉండడానికి ఇష్టపడ్డాడు అదే కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచనంలో నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది అంటే దావిదు మనసు ఎటువంటిది అంటే నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషం నాకు డబ్బులు ఉన్నప్పుడో లేదు అనంటే నాకు ఆస్తులు ఉన్నప్పుడో నేను రాజైతేనో లేదంటే నేను విజయం పొందితేనో లేదంటే నేను సుఖభోగాలు అనుభవిస్తేనో అవి కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేది అవి కాదు ప్రభు నన్ను నాకు ఆనందాన్ని ఇచ్చేది కేవలం నీ చిత్తము నెరవేర్చట నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం నీ చిత్తాన్ని జరిగించటమే నాకు సంతోషం అది తప్ప నాకు వేరే ఏది కూడా సంతోషాన్ని ఇవ్వు ప్రభు అనేటువంటి ప్రార్థన చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు ఇదే దావిధ అంటాడు కీర్తనల గ్రంథం యాభై అధ్యాయంలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపించము అనే మాట ఉంటుంది అక్కడ ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు అనంటే ఎప్పుడైతే తన జీవితంలోనికి పాపం వచ్చిందో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి అవిధేత చూపించాడో పాపం చేశాడో తన జీవితంలో సంతోషం లేదు ఎందుకు అనంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఆ సమయంలో ఉన్నాడు అందుకే పోయి ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు ప్రభువాని అని దేవుని దగ్గర మొరపెడతాడు అంటే దేవునికి అంగీకారంగా ఉండడము దేవుని మాటకు లోబడము దేవుని ఉద్దేశాన్ని గ్రహించి దాన్ని చేయడము దానిలోనే సంతోషాన్ని వెతికటి దావేదు దానిలోనే ఆనందాన్ని వెతికటి దావీదు అదే తన ప్రాణంగా భావించావేదు అందుకే దేవుడు అన్నాడు యహోవా తన చిత్తానుసారమైన మనసు కనుగొని ఉన్నాడు చూడండి ఈ ఈ గుణగణము ఈరోజు క్రైస్తవులమైన మనకైనా దేవుని దాసులకైనా దేవుని బిడ్డలకైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ మనస్సు ఎంతో అవసరం దావిది ఇటువంటి మనస్సు కలుగున్నాడో అటువంటి మనస్సు ఎంతో అవసరం మనం చూస్తే పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా దేవుని బిడ్డలు దేవుని భక్తులు నాడు ప్రవక్తలు దేవుని బిడ్డలు కావచ్చు కొత్త నిబంధనలు అపోస్తుళ్ళు కావచ్చు వారంతా కూడా ఇటువంటి మనస్తత్వం కలిగిన వారే ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారే దేవుడు ఏ స్థితిలో వారిని ఉంచినా ఆ స్థితిని బట్టి సంతోషించినటువంటి వారే దేవుని మీద గొనిగినటువంటి వారు కాదు దేవుని మీద సనిగినటువంటి వారు కాదు దేవుని సంపూర్ణంగా లోబడినటువంటి వారే ఆయన ఏ పరిస్థితిలో ఉంచినా చేయడానికి కానీ ఏ పరిస్థితిలో ఉంచినా అందులో ఉండడానికి కానీ వారు ఏమాత్రం కూడా వెనుకాడలేదు ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడ్డారు ఉదాహరణకు మనం చూసుకుంటే యోబు జీవితం మనకు తెలుసు యోబు జీవితము ఆయన ఎంతో ధనవంతుడు ఆ ప్రాంతంలో కల్లా ఆయన దగ్గర బిడ్డలు ఉన్న ఆయనకు బిడ్డలు ఉన్నారు పొలాలు ఉన్నాయి పశువులు ఉన్నాయి పని ఉన్నారు ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి ఆయన దగ్గర ఉన్నంత ధనం ఎవరి దగ్గర లేదు ఆ ధనం ఉన్నప్పుడే ఆయన ఎంతో దేవునికి దగ్గరగా జీవించాడు భూమి మీద అయితే వంటి సాక్ష్యం పొందాడు ఎప్పుడైతే పోయినాయో ఎప్పుడైతే తన దగ్గరున్న పనివారు కావచ్చు పశువులు కావచ్చు పంటలు కావచ్చు బిడ్డలు కావచ్చు ఎప్పుడైతే అవన్నీ పోయినాయో ఎప్పుడైతే దేవుడు అన్ని తన నుంచి తొలగించాడో ఆ స్థితిలో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించి ఇవ్వనప్పుడు కఠినమైన పరిస్థితులు పెట్టినప్పుడు గొనగలేదు యోబు అదే మనం చూస్తాం యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మనం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి దిగంబరినే అక్కడికి వెలుదును యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఏం చెప్పాడు నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను నేను దిగంబరిగా అక్కడికి వెళ్తాను దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకొని పోయాడు ఆయన నామముకే మహిమ కలుగునుగాక ఆయనకే స్థుతి కలుగునుగాక అన్నాడు అంటే దేవుడు ఇంతవరకు ఆయన ఇష్టపడ్డాడు నన్ను నా స్థితిలో ఉంచడం ఇంతవరకు ఆయన నన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడ్డాడు నాకు బిడ్డలను ఇచ్చాడు నాకు ఆస్తులను ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఈరోజు ఆయన నన్ను ఈ రీతిగా నష్టపోయిన వ్యక్తిగా పేద వ్యక్తిగా నన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉంచినా ఆయనకే స్థుతి కలిగును గాక ఆయన ఏ స్థితిలో ఉంచినా అది ఆయన ఇష్టం అది నా చేతిలో లేదు నిన్నటి ఆయన ఇచ్చాడు ఈరోజు తీసుకున్నాడు కాబట్టి నిన్నటి ఉంచినప్పుడు నేను దేవుని స్థుతించాను ఈరోజు ఇవ్వలేదు ఈరోజు తీసుకొని పోయాడు నేను ఇప్పుడు స్థుతిస్తాను అది దేవుని యొక్క అది యోబు యొక్క మనస్తత్వం అది యోగు యొక్క గుణగణం దేవుడు ఏ స్థితిలో ఉంచడానికి దేవుడి ఇష్టపడినా ఏ స్థితిలో దేవుడు ఉంచినా ఆ స్థితిలో ఉండడానికి యోగు ఇష్టపడ్డాడు ఆ స్థితిలోనే దేవుని స్థుతించాడు దేవుని గణపరిచాడు ఆ తర్వాత మనం చూస్తాం పేతురు గురించి కొత్త నిబంధనలు పేతురు పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది సందర్భం హేరోద్ ఏం చేస్తాడు సంఘంలో ఉన్న వారందరినీ బలాత్కారంగా పట్టుకొని అందరినీ హింసిస్తో ఉంటాడు అందులో క్రమం ఆ క్రమంలోనే యాకోబును చంపేస్తాడు యాకోబుని చంపేసిన తర్వాత యూదులంతా కూడా చాలా సంతోషపడతారు చాలా ఆనందపడతారు యశ్ ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ మంచి పని చేస్తున్నాడు అనేటువంటి ఆనందాన్ని యూదులు కలిగి వాళ్ళు ఆనంద పడుతున్నారని చెప్పి హేరో ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు పేతుర్ని చంపాలని పట్టుకున్నాడు పేతుర్ని చంపాలని పట్టుకుని చెరసల్లో వేశాడు కాకపోతే ఆయన పట్టుకున్నప్పుడు అవి పులియని అని రొట్టెల పండుగ దినాలు ఆ పండుగ దినాలు చంపకూడదులే ఆ పండుగ దినాలు అయిపోయిన తర్వాత చంపుదామని చెప్పి చెరసాలలో పెడతాడు ఏ రీతిగా పెడతాడు అనంటే నాలుగు అపుస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం నాలుగో వచనంలో అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతన్ని కావలి యునిటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను ఏం చేశాడు చెరసాల్లో వేయించి పదహారు మందిని నాలుగు చతుష్టయములు అంటే పదహారు మంది సైనికుల్ని అప్పగించేశాడు ఎలా అప్పగించాడు పేతురు చరసాల్లో ఉంచబడ్డాడు ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హేరో అతనిని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి తలుపు ఎదుట చెరసాల కాచుకొని చేతులకు సంఖ్యలు ఉన్నాయి తర్వాత ఇద్దరు సైనికులు పక్కనే ఉన్నారు మళ్ళీ చరసాలకు ముందు ఎవరున్నారు తలుపు దగ్గర కావలి వారు ఉన్నారు అటువంటి పరిస్థితిలో పేతులు ఉన్నాడు బంధించబడిన స్థితి అటు పక్కో సైనికుడు ఇటు పక్కో సైనికుడు చేతులకేమో సంఖ్యలు బయట సైనికులు కావలి తప్పించుకునే మార్గం లేదు ఇక రేపు పొద్దునే చావు అటువంటి పరిస్థితిలో పేతులు ఉన్నాడు ఆయనని పట్టుకున్నది పనికి మాలిన పనులు చేసినందుకు కాదు ఆయన పట్టుకున్నందుకు ఆయన పట్టుకున్నది దొంగతనం చేసినందుకు కాదు వ్యభిచారం చేసినందుకు కాదు దేనికి కాదు నీతి కొరకు నిలబడ్డాడు దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని రాజ్యం కొరకు నిలబడ్డాడు అందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు జైల్లో వేసినందుకు ఆయనకి రేపు చావు ఉంది చావు తెల్లారే చంపాలని చెప్పి ఏ రోజు ఆ రాత్రి అతను ఎలా ఉన్నాడు అనంటే మనం ఇప్పుడే చదివాం అక్కడ ఎలా రాయబడ్డాడు ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకొని రావలేనుండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు చుండెను రాయబడినమాట ఆ ఇద్దరు సైనికుల మధ్య పేతురు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటిది రేపు నా పరిస్థితి ఏమవుతుందో దేవుడు నన్ను ఎందుకు చంపబోతున్నాడు దేవుడు ఎందుకు ఈ పరిస్థితులను రుంచాడో అనేటువంటి ఆలోచన పేతులకు లేదు అనేటువంటి ఆలోచన పేదలకు లేదు ఏదైనా జరగని దేవుడు రోజు నన్ను చరసాలలో ఉంచాడో అది ఆయనకి ఇష్టమై ఉన్నది అది ఆయన చిత్తమై ఉన్నది అని ఆలోచన చేసి ఏదైనా సరే దేవుడే చేస్తాడు దేవుడు ప్రణాళిక ఉంటుంది చెప్పి దేవునికి అప్పగించుకొని ఏం చేశాడు నిద్రపోతున్నాడు అంటే చింత లేదు ఆయనకు బాధ లేదు ఆయనకి దిగులు లేదు ఆయన దాని గురించి పట్టించుకోవడమే లేదు పట్టించుకున్న వ్యక్తి అయితే చింతగలిగిన వ్యక్తి అయితే దిగులు వ్యక్తి అయితే నిద్ర రాదు నిద్రలా వస్తుంది చేతులకు సంఖ్యలు ఉన్నాయి అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉన్నాడు రేపు పొద్దున్నే చంపబోతున్నారు ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఎవరికైనా ఎలా నిద్ర వస్తుంది ఎవరికి నిద్ర రాదు ఆ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయిని పాడు చేసినందుకు ఆ వ్యక్తులందరికీ ఉరిశిక్ష వేశారు రేపు పొద్దునే వారికి ఉరి శిక్ష అని అనగానే రాత్రంతా నిద్రే పోలేదు ఎవరైనా మనుషులు అంతే రేపు పొద్దునే చావు వస్తుంది అని అంటే ఎవరు నిద్రపోరు ఆయనకి రేపు చావు రాబోతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా అతను హాయిగా నిద్రపోతున్నాడు మన మన పరిస్థితి మనకు చిన్న చిన్న సమస్యలు మనకుండేవి చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు లేదంటే రేపటికి అప్పు పరిస్థితులు ఏవో చిన్న చిన్న పరిస్థితులకు మనకి నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు రేపు ఏమవుతుందని పరిస్థితి దిగులతో ఉంటాం కానీ పేతురు హాయిగా నిద్రపోతున్నాడు సైనికుల మధ్యలో అంటే మనం అర్థం చేసుకుంటున్నాం ఆయన సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు ఇంతవరకు దేవుడు విద్యోత్సాహంతో ఊరేగించాడు నేను ఇంతవరకు తిరిగి శుభార్త చేశాను ఈరోజు రాత్రి ఈ కొన్ని దినాలు దేవుడు నన్ను చరసల్లో ఉంచడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభు చెరసల్లో ఇష్టపడ్డాడు అది ఆయన ఇష్టమై అది ఆయన చిత్తమై ఆయన పెట్టాడు నేను నేను అంగీకరించాలి అంతే అని దేవుని చెత్తానికి లోబడ్డాడు దేవునికి లోబడిగి దేవుడు ఏదో ఒకటి చేసినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఏది తన జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడినా దాని జరిగించడానికి పేతుడు సిద్ధపడ్డాడు అందుకే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అలాగే పౌల గురించి కూడా మనం చూస్తాం అపుస్తుల కార్యములు పదహారవ తొమ్మిది రెండవ వచనంలో అపుస్తుల కార్యములు పదహారవ తొమ్మిది రెండవ వచనంలో అప్పుడు జన వారి మీదకి దొమ్మీగా వచ్చను న్యాయధిపతులను వారి వస్త్రములు లాగి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వినుచుండరి ఏం చేశారు వీళ్ళు పౌలు శీలలు అంతవరకు దేవుని శుభార్తను ప్రకటిస్తూ వచ్చారు అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తూ వచ్చారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినందుకు ఏం జరిగింది వాళ్ళని వాళ్ళకి ఏం వచ్చినాయి వాళ్ళని భయంకరంగా కొట్టి ఏం చేశారు వాళ్ళ కాళ్ళకు బొండ బొండ వేసి మరీ బిగించి లోపలి చెరసాల్లో దోసేశారు లోపలి ఉండేటువంటి చెరసాల్లో వేసి వాళ్ళ కాళ్ళను బొండ వేసి మారీ బిగించి లోపల పెట్టారు లోపల పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే రాత్రి మధ్యరాత్రి వేళ పౌలును సీలయలు దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచుండ్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్ కీర్తనలు పాడుతున్నారు పాటలు పాడుతూ ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవునికి మొరపెడుతున్నారు కీర్తనలు పాడుతున్నారు చూడండి వాళ్ళని చంపడానికి తీసుకెళ్ళి పెట్టారు అక్కడ తల స్థలలో వాళ్ళకేమి సత్కారాలు చేయడానికి కాదు వాళ్ళకేమీ గొప్ప ఘనత రాబోవడం లేదు ఏమీ లేదు వాళ్ళకి రేపు వచ్చేది ఏమీ లేదు వాళ్ళ ద్రోహులని వాళ్ళు చెరపబోతున్నారని వాళ్ళ దుర్మార్గులని పట్టుకొని బహుభయంకరమైనటువంటి నీచమైనటువంటి పాపులని బహుభయంకరమైనటువంటి వారని చెప్పి లోపల చెరసల్లో వేశారు ఎవరిని లోపల చరసల్లో దుర్మార్గుల్ని తీసుకొని పోయి వేస్తారు ఆ రీతిగా లోకం ఎంచి తీసుకొని పోయి లోపల పడేస్తే వారు ఏం చేస్తున్నారు ఆ పరిస్థితుల్లో దేవునికి కీర్తనలు పాడుతున్నారు అంటే వారు దేవుని ఉద్దేశానికి లోబడ్డారు ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు ఇంతవరకు మమ్మల్ని దేవుడు వాడుకున్నాడు తన మాటలు చెప్పడానికి సువార్త చెప్పడానికి అద్భుతాలు చేయడానికి అనేకల్ని బాగు చేయడానికి ఇంతవరకు వాడుకున్నాడు ఈ సమయంలో దేవుడు చెరసాలలో ఉంచడానికి ఇష్టపడ్డాడు ఈ సమయంలో ఏసు ప్రభు చెరసల్లో ఉంచడానికి ఇష్టపడ్డాడు నేను అది అది నేను స్వీకరించాలి అని చెప్పి ఏం చేశారు కీర్తనలు కీర్తనలు పాడుతూ దేవుని ఉద్దేశానికి లోబడ్డారు దేవుని చెప్తానికి లోపడ్డారు ఇవన్నీ మనం ఎందుకు చదువుతున్నాము ఇవన్నీ ఎందుకు ధ్యానిస్తున్నాము అనంటే దావీదైన యోబైనా పేతుడైనా ఇక్కడ పౌలు శీలైనా వీరంతా కూడా దేవుడు తమను ఏ స్థితిలో ఉంచడానికి ఇష్టపడ్డా దేవుడు తమను ఏ స్థితిలో ఉంచినా ఉండడానికి ఇష్టపడ్డారు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డారు దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి ఇష్టపడ్డారు అంతేగాని నాకెందుకు ఈ శ్రమలు నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ కష్టాలు దేవుడు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నాడు దేవుడు నన్నెందుకు కష్టపెడుతున్నాడు దేవుడు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు దేవుడు నన్ను ఎందుకు దుఃఖ పెడుతున్నాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని వనగలేదు సనగలేదు వారు రీతిగా ఆలోచన కూడా చేయలే ఒక నిజమైన యేసు ప్రభు భక్తుడికి నిజమైన క్రైస్తవునికి ఒక దేవుని దాసునికి ఉండవలసిన బహు ప్రాముఖ్యమైన గుణగణం ఇదే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి అనంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే ఉండవలసిన గుణగణం ఇదే ఈ రోజుల్లో ఇటువంటి వారంగా తయారైనారు ఈ రోజుల్లో ఎటువంటి క్రైస్తవులు తయారైనారంటే ఇచ్చినంత వరకు ఉంటారు ఇచ్చినంత వరకు సంతోషంగా ఉంటారు అన్ని చక్కగా చేస్తూ ఉంటారు అప్పుడు ఆరాధనలు చేస్తారు కృతజ్ఞత కోడికలు ఉంటాయి వాక్య ధ్యానాలు ఉంటాయి పరిచర్యలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎప్పుడైతే పరిస్థితులు కొద్దిగా తారుమారవుతాయో ఎప్పుడైతే పరిస్థితులు కొంత వ్యతిరేకంగా మారుతాయో ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు హృంగిపోతూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఏంది ప్రభు మాకి ఈ పరిస్థితి అనేటువంటి మాట మాట్లాడతారు ఆనాడు భక్తులకి నేడు మనకున్న భక్తికి చాలా తేడా ఉంది ఆనాడు ఆనాడు ఉన్న వారు చూపించిన భక్తి నేడు ఉన్న మనలో ఆ భక్తి లేదు ఆ భక్తి మనలో రావాలా ఆ భక్తి మనలో ఉంటేనే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలం ఈ లోకంలో ఆ భక్తి మన దగ్గర ఉంటేనే మనం దేవుని సంతోషపరచగలం ఈ లోకంలో అదే దావిదన్నాడు నీ ఇష్టం లేదు అనంటే నేను చేయగలిగిందేం లేదు ఆయన చిత్తం నీ దృష్టికి అనుకూలమైంది అదే నా పక్షంగా జరిగించమని నేను చెప్తాను అన్నాడు ఈరోజు నీవు నేను కూడా అదే చెప్పాలా దేవుని దగ్గర రవ్వా నీ ఉద్దేశం ఏమైందో నా పక్షంగా అది మాత్రమే నెరవేర్చు నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచు నీ ఉద్దేశ ప్రకారంగా నేను నడుచుకోవడానికి నన్ను సిద్ధపరచు అది కావాల మనకు దేవుడు ఏ స్థితిలో ఉంచినా దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉంచినా దాన్ని సంతోషంగా అంగీకరించే వరంగా మనం ఉండాలి దాన్ని సంతోషంగా స్వీకరించే వరంగా మనం ఉండాలి దేవుడు మనకి ఏది ఇవ్వలేదా మనం అడుగుతున్న దేవుడు ఇవ్వలేదా అది ఏదైనా కానీ ప్రత్యేకంగా చెప్పండి మనం అడుగుతున్నాం ఆరోగ్యం గురించి మనం అడుగుతున్నాం ఉద్యోగాల గురించి మనం అడుగుతున్నాం ఆర్థిక పరిస్థితుల గురించి మనం అడుగుతున్నాం సమాధానం గురించి మనం అడుగుతున్నాం గల్పఫలం గురించి దేని గురించైనా మనం అడుగుతున్నప్పుడు దేవుని దగ్గర దేవుడు దాన్ని ఆలస్యం చేశాడు అనంటే దేవుడు దాన్ని ఇవ్వలేదు అనంటే దాన్ని స్వీకరించే వారంగా మనం ఉండాలి దాని ఆయన ప్రణాళిక ఏమైందో మనకు తెలియదు ఆయన ఉద్దేశం ఏమైందో మనకు తెలియదు ఆయన ఏ ప్రణాళికైనా అది చాలా ఉన్నతమైనది ఆయన ఏ ప్రణాళికైనా అది చాలా గొప్పది ఆయన ఏ స్థితిలో మనల్ని ఉంచినా దాన్ని మనం సంతోషంగా అంగీకరించే వారంగా మనం ఉండాలి అదే ఆనాటి భక్తుల్లో మనం చూస్తున్నాం అదే గుణగణం ఈరోజు మనలో ఉంటే మన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం దాని యొల మాట ఉంటుంది దానివల గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు భూనివాసులందరూ ఏంటంట ఆయన దృష్టికి ఎన్నికకు రారు ఆయన పరలోక సేనల సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు మన ప్రభు ఎటువంటి వాడు అనంటే పరలోకంలో ఉండే ఆ సైన్యం పక్షంగానైనా సరే ఆ సైన్యం గురించి అయినా సరే భూనివాసులమైన మన సరే మన మన మనలైనా సరే తన చిత్తము చొప్పున జరిగించువాడు మన దేవుడు ఎందుకు అనంటే ఆయన అనంత జ్ఞాని ఆయన పరిశుద్ధుడు గొప్ప దేవుడు ఆయన జ్ఞానము ఎంతో గొప్పది ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి ఆయన ఉద్దేశములు ఎంతో గొప్పవి పరిశుద్ధమైనవి పవిత్రమైనవి ఉన్నతమైనవి మాటల్లో వర్ణించలేం అంత గొప్ప ప్రణాళికలు ఆయన వేస్తాడు అంత గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు చూడండి ఒక మంచి బెస్ట్ ప్లాన్ మన దగ్గర ఉంటే ఇంకా వేరే వేరే ప్లాన్ జోలికి ఎందుకు పోవాలా ఇప్పుడు మన దగ్గర ఒక డబ్బు ఉంది అనుకోండి పది లక్షలు పది లక్షల డబ్బు ఉంది ఆ పది లక్షలు సంవత్సరంలోపే కోటి రూపాయలు చేయగలిగే బెస్ట్ ప్లాన్ మన దగ్గర ఉంటే ఇక వేరే వేరే వాటి గురించి ఎందుకు ఆలోచించాలా ఇది గ్యారంటీ ఇందులో నేను ఇన్వెస్ట్ చేస్తే ఇందు ఇతని ఈ పని ఈ పది లక్షలు ఉపయోగించి నేను ఈ పని చేస్తే ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు కోటి రూపాయలు అవుతాయి అనుమానమే లేదు అనేటువంటి తలంపు ఉంటే ఇక దాని గురించి దీని గురించి ఎందుకు ఆలోచించాలి వేరే వేరే బెట్టి గురించి ఎందుకు ఆలోచించాలి వేస్ట్ కదా అలాగే దేవుడికి మన బెస్ట్ ప్లాన్స్ ఉంటాయి దేవుడికి మన ఉన్నతమైన ప్లాన్స్ ఉంటాయి ఆయనకు మించిన ప్లాన్స్ వేయగలిగిన మనిషి లేడు భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఆయన కంటే గొప్ప తలంపులు గొప్ప ప్రణాళికలు చేయగలిగినటువంటి ఆయన కంటే గొప్ప ఆర్కిటెక్ట్ ఈ లోకంలో ఎవ్వరు లేరు అందుకే ఆయన అంటున్నాడు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఎవరి పరలోకంలో ఉండే వారిపైనా సరే మనమైనా సరే తన చిత్తము చొప్పున మాత్రమే జరిగించే దేవుడు ఎందుకంటే ఆయన ప్రాణికలకు గొప్పవే ఆయన డీవియేట్ అవ్వడం ఆయన ప్రణాళిక మారిందంటే నష్టం ఎవరికి మనకి ఆయనకేం కాదు అయన ప్రణాళిక తప్పినము అనంటే మనకు నష్టం ఆయన ప్రణాళిక చొప్పు నడవలేదు అనంటే మనకు నష్టం పరలోకంలో ఆయన ప్రణాళిక చొప్పు నడవల నష్టపోయినారు పడద్రోహబడ్డారు ఎంతో శ్రేష్టమైన గొప్ప ధన్యతను కోల్పోయినారు ఆ పడద్రోహబడి నేడు రేపు దేనికి నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఎంచబడి ఆయన ప్రణాళికలు మన పక్షంగా నెరవేరకపోతే ఆయన ప్రణాళికలకు మనం లోబడకపోతే చూడండి మన పరిస్థితి కూడా అంతే మనకి శ్రమలు తప్పవు మనకి కష్టాలు తప్పవు అదే చెప్తున్నాడు భూ ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు ఆయన ప్రణాళిక మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చూసే దేవుడు మన దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగానే జరగాలనుకునే దేవుడు మన దేవుడు వేరే ప్రణాళికలు ఉండవు ఎందుకు ఆయన ఇంకొక ప్రణాళికకు అవకాశం ఇవ్వాలంటే ఆయన కంటే గొప్పగా ఆలోచించగలిగిన వారు ఎవరు లేరు కాబట్టి అంటున్నాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు అదే అని అంటున్నాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు ధనియాల భక్తుడు చెప్తున్న మాట ఏం ప్రభా నువ్వేం చేస్తున్నావు ప్రభా అడగడానికి సమర్థత ఆలోచన ఆ వివేచన ఆ జ్ఞానము ఎవరికి లేది లోకంలో అయన ప్రణాళికలు మన ఊహ కందని ప్రణాళికలు అందుకే ఆయన ప్రణాళిక ఏదైనా సరే ఈరోజు దేవుడు ధనికంగా పెట్టాడా అందులో ఉండు ఈరోజు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా అందులో ఉండు ఈరోజు దేవుడు నిన్ను బలంగా పరిచయలో వాడుకుంటున్నాడా అందులో ఉండు ఈరోజు దేవుడు నిన్ను ఉన్నత స్థితికి హెచ్చించాడా అందులో ఉండు రేపు దేవుడు నీకు అనారోగ్యం ఇచ్చాడా అందులోనూ దేవుడిని స్థుతించు అందులో కూడా ఉండు రేపు దేవుడు నిన్ను వేరే శ్రమలో గుండా తీసుకొని వెళ్తున్నాడా కష్టాల గుండా తీసుకొని వెళ్తున్నాడా అందులో కూడా ఉండు అందులో కూడా దేవుని స్థుతించి అప్పుడు దేవుని ప్రణాళికను నెరవేర్చినవారు అప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినవారు అదే దాని భక్తుడు చెప్తున్న మాట నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు ఏంది ప్రభావ ఇటువంటి ప్రణాళికలను ఆ కలిగి ఉండేది ఇటువంటి ప్రణాళికలు తప్ప నీకు గొప్ప ప్రణాళికలను పక్షంగా ఉండవా ప్రభువా నేను చరసాలు నేను ఈ ఎరిసలేం పారిపోవ ఎరిసెల్ నుంచి పారిపోవాల్సిన కర్మైంది ఆ అంశాలు అక్కడే ఆపేయచ్చు కదా ప్రభావ ఇంతవరకు బాగానే ఉంది కదా నా పరిస్థితి ఉన్నట్టుండి నేను పాపం చేశానని చెప్పి నాకు బిడ్డలను లేకుండా చేశావు ఏం పాపం చేశానని చెప్పి నాకున్నటువంటి ఈ పశువుల్ని నాకున్నటువంటి సంపదనంతా తీసేశావు ఏం పాపం చేశాను నీకు అని చెప్పు ఆ భక్తులు అడగలేదు ఆ భక్తులు అడగలేదు అట్లీస్ట్ గొనగడం కానీ సనగడం కానీ లోపల అదొక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ప్రతి వారికి ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏం చేశాను నేనేం చేశానని కూడా అనుకోరు ఎందుకు దేవుడు ఇంత డిలే చేస్తున్నాడు ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు ఎందుకు జరగట్లేదు అని కృంగిపోతూ అవిశ్వాసంతో ఉండేవాళ్ళు ఉన్నారు అవిశ్వాసం చూపించే వాళ్ళు ఉన్నారు ఒక్కోసారి అసలు ఈయన దేవుడైనా కాదనేటువంటి తలంపులు కూడా వస్తాయి అసలు దేవుడైనా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి తలంపులు కలిగిన మనుషులు కూడా ఉన్నారు అవేవి నాటి భక్తులకు రాలా అవేవి ఆనాటి భక్తులు చేయాల అందుకే వాళ్ళు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినారు గొప్ప భక్తుల్లాగా బైబుల్లో లిఖించబడ్డారు వారిని గురించి ఈ రోజు వరకు మనం ధ్యానించుకుంటున్నాం ఈ రోజు నీవు నేను కూడా అటువంటి మనస్తత్వం కలిగిన వారం దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చిన వారం దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడిన వారం ఆయన ఏ పరిస్థితిలో మనల్ని ఉంచిన దానిని సంతోషముతో అంగీకరించే వారం అయితే చూడండి మన గురించి కూడా దేవుడు రాస్తాడు మన గురించి కూడా దేవుడు రాస్తాడు నేడు మనం ఆ దేవుని సన్నిధిలోనికి రోజున ఆ రోజు దేవుడు మనకిచ్చే ఆ మహిమ ఎదుట ఆ రోజు దేవుడు మన గురించి పలికే సాక్ష్యం ఎదుట ఇవేవి కూడా గొప్పవి అదే పౌరు భక్తుడు మనకు ప్రత్యక్షము కాబోతున్న ఈ మహిమ ఎదుట ఈ రోజు మనం పడుతున్న శ్రమలు ఏవి కూడా ఎన్న తగినవి కావు ఇవి నథింగ్ రేపు దేవుని దగ్గర సర్వ సృష్టిని సర్వలోకాన్ని కలిగజేసిన ఆ దేవుడు సర్వాధికారిని ఆ దేవుడు సమస్త కోటానుకోట్ల దేవుని దూతల ఎదుట సమస్త పరిశుద్ధుల ఎదుట నన్ను రేపు దేవుడు మహిమతో నన్ను దేవుడు రేపు నన్ను దేవుడు మహిమని ఇవ్వబోతుంటే ఆ మహిమను ఊహించుకుంటే ఆ దేవుడు రేపు నన్ను దగ్గరకు చేర తీసుకునే ఆ విధానాన్ని ఊహించుకుంటే ఆయన నోటమిట పలికే ఆ సాక్ష్యాన్ని నేను ఊహించుకుంటే అరే ఈ రోజు పడుతున్న శ్రమలు ఏ పాటివి ఏ పాటివి ఏ పాటి శ్రమలు ఇవన్నీ ఏముంది దెబ్బ ఇప్పుడు తగిలితే రేపు మానిపోతుంది ఏముంది ఈ రెండు నాకు ఒక సంవత్సరం వేస్తారేమో రెండు సంవత్సరాలు వేస్తారు విడిచిపెడతారు కదా ఏముంది హింసించి చంపేస్తారేమో కొద్దిసేపే కదా నొప్పి కొద్దిసేపే కదా బాధ అనేటువంటి తలంపులు కలిగిన ఆనాడు పరిచయ చేశారు మనం అనువంటి తలంపులు కలిగి అటువంటి ఉద్దేశాలు కలిగి ఆనాడు పరిచయ చేశారు ఆనాడు దేవుని మహింపరిచారు ఆనాడు దేవుని గణపరిచారు చూడండి అటువంటి తలంపులే నీకు నాకు ఉంటే అటువంటి తలంపులే మనం కలిగిన వారం అయితే దేవుని ఉద్దేశాన్ని హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో నెరవేర్చగలం అటువంటి ఉద్దేశాలు మనం కలిగిన వారం అయితే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలం దేవుని మహింపరచగలం ఏ రీతికైతే పౌలు దావి గురించి దేవుడు సాక్ష్యమిస్తూ వచ్చాడు యోగుని గురించి దేవుడు సాక్ష్యమిస్తూ వచ్చాడు రేపు మన గురించి పరి పరిశుద్ధులు సమస్త పరిశుద్ధుల ఎదుట దేవా దేవదూతల ఎదుట కెరుబులు ఎదుట అందరి ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టి సాక్షమిస్తాడు బలానమ్మకమైన మంచి దాస్తుడా అని దేవుడు మన గురించి సాక్ష్యమిస్తాడు దేవుడు మనల్ని పొగుడుతాడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఆ ఘనత మనకు కావాల లోకంలో మనం అనుభవిస్తుకంలో మనం బ్రతుకుతున్నది ఈ లోకంలో ఏదో చేయడానికి కాదు ఏసు ప్రభు దగ్గరకు వచ్చేది ఏదో పొందుకొని వెళ్ళిపోవడానికి కాదు ఈ లోకంలో మనుషులు అలాగే వస్తున్నారు యేసు ప్రభు దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో ఏసు ప్రభు ఏమన్నా ఇస్తాడేమో ఇస్తే అనుభవించి అలా చేసుకుని పోదామని అటువంటి తలంపులతో వచ్చే ఈ రోజు తయారైనారు అటువంటి తలంపులతో ఉన్నవారే ఈ లోకం రోజుల్లో కనపడుతున్నారు తప్ప దేవుని కొరకు బలంగా నిలబడి వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగినటువంటి వాళ్ళు దేవుని కొరకు నిలబడి దేనైనా సరే తృణీకరించుకొని దేవుని దేనైనా సరే వదిలిపెట్టుకొని దేవుని కొరకు ప్రయాస పడే వాళ్ళు తమ బలహీనతలకు పోరాడే వాళ్ళు బలహీనతల్ని జయించి విజయం పొంది దేవుని మహింపరిచే వాళ్ళు దేవుని సువార్త కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుని వాక్యం కొరకు దేవుని పరిచయ కొరకు ప్రయాస పడే వాళ్ళు బహు తక్కువైపోయినారు తక్కువైపోయినారు కాబట్టి నేటి దినాలలో నీవు నేను ఇటువంటి మనస్తత్వం దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచినా ఏ పని మనకు అప్పగించినా ఏది మన పక్షంగా అయిన ప్రణాళిక కలిగి ఉన్నా దాన్ని కనుగొని నెరవేర్చే వారంగా ఉండడానికి సిద్ధపడితే అటువంటి దావిదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు అటువంటి మనస్సును మనం కలిగినటువంటి వారం అయితే ప్రభును మనం గనపరుస్తాం ప్రభును మనం మహింపరుస్తాం అదే అదే చెప్తాడు పోలు భక్తుడు తెశలోని కలికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దె పద్దెనిమిదో వచనంలో తెసలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి ఇలాగు చేయుట ఏసు మీ విషయములో దేవుని చిత్తము ఏం ప్రతి విషయము ప్రతి విషయము అంటే ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ మన జీవితంలో ప్రతిరోజు అన్ని మంచివే జరుగుతున్నాయా మనం ప్రతిరోజు ఎన్నో న్యూస్లు వింటా ఉంటాం ఎన్నో మాటలు వింటూ ఉంటాం ఎన్నెన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అన్ని మంచివే జరుగుతున్నాయా మంచి జరగవు కొన్ని చెడు కూడా ఉంటాయి కొన్ని కీడు సంబంధించినవి ఉంటాయి అన్ని మేల్నే జరగవు ఒక్కోసారి కీడు సంబంధించినవి కూడా జరుగుతూ ఉంటాయి అదే చెప్తున్నాడు ఆయన ప్రతి విషయం నందును ప్రతి విషయం అంటే అది మంచి కానీ చెడు కానీ మేలు కానీ కీడు కానీ ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ ధన ధనవంతులం కానీ పేదవాళ్ళం కానీ ఏదైనా కానీ ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ప్రతి విషయం నందు ప్రభా ఈరోజు నాకు ఇది ఇచ్చావు నీకు కృతజ్ఞతలు ప్రభావ తండ్రి ఈరోజు నువ్వు నన్ను పేదరికంలో పెట్టావు నీకు కృతజ్ఞతలు ప్రభావ తండ్రి ఈరోజు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు నీకు కృతజ్ఞతలు ప్రభ ఈరోజు నాకు పే తండ్రి ఈరోజు నాకు అనారోగ్యం ఉంది నీకు కృతజ్ఞతలు ప్రభ అని చెప్పగలిగే స్థాయిలో నిలబడాలి ఆయన చిత్తమై నీకు అనారోగ్యం వస్తే ఆయన చిత్తమై నీకు ఇబ్బందులు వస్తాయి ఆయన చిత్తమై ను శ్రమంలో ఉండా పోతే మరి ఆయన పెట్టిన దానికి ఆయన అప్ప చెప్పిన పని అది మరి పనప్పు చెప్పిన దేవుడికి మరి కృతజ్ఞతలు చెప్పమా రోజుల్లో మనం ఈ లోకంలో ఉద్యోగం ఇస్తేనే సంతోషపడిపోతారు ఉద్యోగం ఏదో చేస్తే ఏదో ఎందుకు పనివ్వాలి కదా ఎవరన్నా పని చేస్తం పని ఇవ్వచ్చే వాళ్ళు ఉండాలి కదా కానీ ఈ డబ్బు అన్నా నశించిపోతుందేమో చివటలు పడతాయేమో దొంగలెత్తుకెళ్తారేమో శాశ్వతకాలం ఉండదేమో కానీ ప్రభు ఇచ్చే పని అది శ్రేష్టమైంది ప్రభు ఇచ్చే జీతము అది శాశ్వత కాలమైంది అది క్షయమైంది కాదు అది అక్షయమైంది కాబట్టి అంత దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని చెప్తున్నాడు ఈ పెడితే దేవుడి ఇచ్చిన పని ఈ ఇబ్బందుల్లో పెడితే దేవుడి ఇచ్చిన పని ఇప్పుడు దావీకిచ్చింది దావిద్దు అన్నమాట ఆయన చిత్తమైతే నేను తిరిగి వస్తాను లేదంటే నీకు ఇష్టమైంది ఏదైతే నీకు అనుకూలమైంది ఏది నా ఎడలో దాని ప్రకారంగా నేను నడుచుకుంటున్నాడు యోగు కూడా అదే చేశాడు దేవుడు అన్ని ఇచ్చాడు అదొక పనిలో అదొక పని తర్వాత తీసేశాడు ఆ రోల్లో పెట్టాడు ఇప్పుడు ఆ రోల్లో ఆయన ఆ పనే చేశాడు రేత్రైనా పౌలైనా అంతే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తతులు చెల్లించడు ఎవరికి చెప్తాం మనం థ్యాంక్స్ ఈ లోకంలో కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ అండ్ ప్రేజ్ థ్యాంక్స్ చెప్తాం ఈ లోకంలో మనుషులకి ఎందుకు చెప్తాం మనకు సహాయం చేస్తే మనకి ఏదో ఒక మేలు చేస్తే కృతజ్ఞతలు చెప్తాం మరి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పౌరు భక్తుడు చెబుతున్నాడు అంటే మరి ప్రతి విషయము మనకు మేలనే కదా ప్రతి విషయము మనకు మేలే కదా కాబట్టి అంటున్నాడు ప్రతి విషయమునందు కృతజ్ఞత అస్తుతులు చెల్లించడు ఇలాగు చేట ఎలాగు ప్రతి దానిలో దేవునికి థ్యాంక్స్ చెప్పడం ఆయనను స్తించడం ఏంటంట ఇలాగు చేట ఏసు మీ విషయములో దేవుని చిత్తము ఇది ప్రభువు దేవుని చిత్తం మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి వందనాలు చెప్తూ మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని పనిని చేస్తూ ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఘనపరుస్తూ అవిశ్వాసం అనుమానంగాని అనుమానం కానీ గునుగుడు కానీ సనుగుడు కానీ ఏవి రానివ్వకుండా చెల్లించుచు ముందుకు నడిస్తే అది దేవుని చెత్తాన్ని నెరవేర్చిన వారము అనే విషయాన్ని పౌలు భక్తుడి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన ఒకటే ప్రభు ఈ వాక్యానుసారంగా నేను నడవాలి అదే కీర్తనల గ్రంథం నూట అధ్యాయము పదో వచనంలో మనం చూస్తాం కీర్థనా గ్రంథం నూట నలభై మూడు అధ్యయన పదో వచనంలో నీవేనా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీవేనా దేవుడు నువ్వు తప్ప నాకు దేవుడు లేడు నువ్వు తప్ప నన్ను నడిపిన నన్ను లోకలోని తీసుకొచ్చిన వాడవు నీవే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయిబడ్డాయి నువ్వేనా దేవుడు నువ్వు సర్వాధికారి నువ్వు నన్ను పంపించవు కాబట్టి నువ్వు ప్రణాళికలు కలుగున్నావు ఒక ఉద్దేశం కొరకు నడిపించావు కాబట్టి నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము మనకు కావలసిన బహు ప్రాముఖ్యమైన ప్రార్థన ఇదే దినాలలో నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు ప్రభు నేను ఎలా నీ చిత్తాన్ని చెయ్యాలో నేను ఎలా నీకు ఇష్టమైన ప్రకారంగా నీకు ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాలో నడుచుకోవాలో నాకు నేర్పించు దయగల ఆత్మ తమ భూమిగల గల ప్రదేశ మందు నన్ను నడిపించును గాక దయగల ఆయన ఆత్మ ఏం చేయాలంట తమ భూమి గల ప్రదేశ మందు అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నేడు మనం ప్రార్థన చేయాల్సింది కూడా ఇదే రవ్వ నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు ఎందుకనంటే ఈ రీతిగానే ప్రయాసపడ్డరు నాటి భక్తులు ఈ రీతిగానే వారు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు అపోస్తులైన పౌలైతే ఒక మాట అంటాడు మనం చూస్తాం కొరందికి రాసిన పత్రిక రెండవ వరంధికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనం నుంచి ఆయన చెప్తాడు కొరందికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచనం నుంచి మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం అంటే మేము చేసే పని దూషించబడకుండా నింద లేకుండా నిందలు అంటే ఎటువంటి నిందలు వేస్తారు అరే వీళ్ళు డబుల్ కోసం చేస్తున్నారు అరే వీళ్ళు దానికోసం చేస్తున్నారు అరే వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు అనేటువంటి నిందలు మా మీదకి రాకుండా ఏం చేస్తున్నాడంట ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమియూ కలుగజేయక ఏ విషయంలో కూడా ఎవరికీ అభ్యంతరం కలగకుండా శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారముల జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలన సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొని అంటే మా పరిచర్ నిందించబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయంలోనూ అభ్యంతరము కలగకుండా ఏ విషయంలోనూ ఎవరికి అభ్యంతరం లేకుండా అభ్యంతర పరచకుండా ఏం చేస్తున్నారంట క్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో దెబ్బల్లో చెరసాలలో అల్లర్లలో ప్రయాసంలో జాగారంలో ఉపవాసంలో ఓర్పు కలిగి ఉన్నారంట వాళ్ళు క్రమలు ఓర్చుకున్నారు ఇబ్బందులు వచ్చినాయి ఓర్చుకున్నారు ఇరుకులు వచ్చినాయి ఓర్చుకున్నారు దెబ్బలు బలినాయి ఓర్చుకున్నారు చెరసాల్లో వేసారు ఓర్చుకున్నారు అల్లర్లతో కూడా వచ్చి కొట్టబోయినారు ప్రయాసపడినం జాగారం చేసినాం నిద్ర లేదు మాకు ఉపవాసం ఉన్నాం వీటన్నిటిలో కూడా మిగుల ఓర్పు చూడండి ఎంత ప్రయాస ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాల మేము శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో దెబ్బల్లో చెరసాలలో అల్లరిలో ప్రయాసంలో జాగారంలో ఉపవాసాల్లో ఓర్పు కలిగి మేమున్నాము ఎందుకు మా పరిచర్య నిందించబడకూడదు మేమేదో ఆశించి చేస్తున్నామని అనకూడదు ఎవరు మేము మనుషుల నుంచేం ఆశించే వాళ్ళం కాదు మేము ఈ లోకంలో ఏదో ఆశించే వాళ్ళం కాదు ఈ లోకంలో బిల్డింగులు కట్టడానికి ఆశించే వాళ్ళం కాదు ఈ లోకంలో మనుషుల చేత సత్కరించబడడానికి ఆశించే వాళ్ళం కాదు ఈ లోకంలో బంగారం మెళ్ళ వేసుకొని తిరగడానికి ఆశించే వాళ్ళం కాదు తకల సుఖ భోగాలు అనుభవించడానికి ఆశించబడే వాళ్ళం కాదు కేవలం దేవుని పరిచర్య చేస్తున్నాం దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాం దేవుని సువార్తను చెప్పా చెబుతున్నాం దేవుని రాజ్యాన్ని దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం మమ్మల్ని ఎవడూ కూడా నిందించకుండా ఉండాలని ఇవన్నిటిలో మేము ఓర్పు కలిగి ఉన్నాం అలాగా పవిత్రతతోనూ క్రమలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఇరుకులు కలిగిన ఏది కలిగినా మా పవిత్రత పోల అవిత్రతతో జ్ఞానముతో ఏదో పిచ్చి పిచ్చిగా చేసేది కాదు ఇది జ్ఞానముతో పవిత్రతతో జ్ఞానముతో శాంతముతో ఎవడో ఏదో దూషించడం చెప్పి వాడి మీదకి లేచిపోవడం నరవడం తిట్టడం ఎదురు తిరిగి మాట్లాడడం మేము చేయాల మేము దీర్ఘశాంతం కలిగి ఉన్నాం దయతో ఎంతోమంది బాగలేక వచ్చారు ఎంతోమంది రోగులు వచ్చారు ఎంతోమంది సహాయం కొరకు వచ్చారు ఏం చేశాం దయ చూపించాం పరిశుద్ధాత్మవులను నిష్కపటమైన ప్రేమ కపటమైన ప్రేమ పైకొకటి లోపల ఒకటి ఉంటుంది ఏదో ఆశించేది కపటమైన ప్రేమ కానీ మేము ఏమి తిరిగి ఆశించలేదు మేము ఎలా నడుచుకున్నామంటే ఈ శ్రమంలో ఇబ్బందుల్లో పవిత్రంగా ఉన్నాం జ్ఞానంతో నడుచుకున్నాం ఓర్చుకున్నాం దీర్ఘశాంతము దీర్ఘశాంతంతో సహించాం అదే రీతిగా దయ చూపించము నిష్కపటమైన ప్రేమ చూపించాం తర్వాత సత్యవాక్యము చెప్పుట వలనను సత్యవాక్యమే చెప్పాం ఉన్నదే చెప్పాం దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వల్లను సుకీర్తి దుష్కీర్తి వల్లను దేవుని పరిచారకులమై ఉన్నామని చెప్తున్నాడు పోలు భక్తుడు అంటే ఆయన చెప్తున్న మాట చూడండి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని చెత్తని నెరవేర్చడానికి దేవుని యొక్క ప్రణాళికను తను నెరవేర్చడానికి ఆయన పడిన పాటలు చెప్తున్నాడు ఎవరో నిందించకూడదు ఎవరో మేమేదో ఆశించి చేస్తున్నామని అనుకోకూడదు అందుకే అన్నిటిలోనూ ఓర్పుగలిగి పవిత్రతతోటి దయతోటి దీర్ఘశాంతంతో ప్రేమతోటి నడుచుకున్నాం సత్యవాక్యాన్ని చెప్పాం సత్యంలో నేను నడిపించామే తప్ప మేము గొనగలేదు శ్రమలు వచ్చి నేను ఆగిపోలేదు సహించకుండా దూషించలేదు అటువంటి పరిస్థితి మా జీవితంలో లేదు ఆయన ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తే ఆ రీతిగా మేము నడిచినాం ఆయన ఈ ఆహారం పెడితే మేము తిన్నాం వచ్చే పూటకి తర్వాత పూటకి పస్తు పెడితే పస్తున్నాం ఈరోజు దేవుడు అద్భుతాలు చేసి గొప్పగా మమ్మల్ని కీర్తించేలాగా చేశాడు మరుసటి రోజుకు వచ్చేసరికి దెబ్బలు తినిపించాడు అది అనుభవించినాం ఇది అనుభవించినాం అన్నీ చేస్తూ వచ్చినాం కేవలం దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఆయనకు తెలుసు మమ్మల్ని ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు ఏం చెయ్యాలో కాబట్టి ఆయనకు లోబడ్డాం అనే విషయాన్ని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అటువంటి మనస్సు మనకు కావాల నీ చిత్తాను సరంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ఏ రీతిగా అయితే భక్తుడు కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో నీవు నేను కూడా అదే రీతిగా మొరపెట్టాల ఏదో లేదని బాధపడకూడదు ఏదో ఇవ్వలేదని దుఃఖపడకూడదు ఏదో దేవుడు నా జీవితంలో ఆలస్యం చేశాడని బాధపడకూడదు ఎవరు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు అనంటే ఆయన ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో ఉండి కృతజ్ఞతలు చెప్పి అందులో కొనసాగే వాళ్ళే దేవుని చెత్తాన్ని నెరవేరుస్తారు నీ ఇష్టం ప్రభావా నువ్వు ఏ స్థితిలో నన్ను పెట్టిన నేను ఉంటాను అని ఒప్పుకొని ఆయన దగ్గర ప్రార్థించే ఆయన చెత్తాన్ని నెరవేరుస్తారు అంతేగాని ఆయన ఆయన చిత్తాన్ని ఏదో చేసి దాన్ని బాగున్నప్పుడు చేయడము కొంచెం పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు విడిచిపోవడము సాకులు చెప్పడము సొడ్డులు చెప్పడము ఇవి దేవునికి ఇష్టమైనవి కావు గునగడము సనగడము దేవునికి ఇష్టమైనవి కావు అనుమానించడము దేవునికి ఇష్టమైనవు కావు అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రం చేసి పరిస్థితులు కొద్దిగా ఇబ్బందిగానే ఆగిపోయి ప్రయాసంలో ఉన్నప్పుడు ఏవేవో కారణాలు చెప్తూ తప్పించుకోవడము ఇవన్నీ దేవునికి ఇష్టమైనవు కావు వాళ్ళెవరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు కూర్చొని ప్రభు ప్రభు ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం నిరంతరం ప్రార్థించిన ఇటువంటి మనస్సు మనకు లేకపోతే మనం మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం ప్రభు అదే అంటాడు ప్రభు ప్రభు అని పరలోకానికి రారు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించేవాడే పరలోకానికి వస్తాడని మత్త వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటిలో నా తండ్రి చిత్త ప్రకారం వచ్చేవాడే ప్రవేశిస్తాడని చెప్తాడు కాబట్టి మనం కూడా ప్రలోకంలో ప్రవేశించాలా అందుకే కదా యేసు దగ్గరికి వచ్చాం అందుకే కదా మారుమన్సు పొందాం అందుకే కదా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాం ఆయనే రక్షకుడు ఒప్పుకున్నాం అందుకే కదా బాప్తిసం పొందాం మరి దేనికోసం వచ్చామో దానికోసం ప్రయాసపడిపోతే ఎలా నేను ఎందుకు ఇంజనీరింగ్ అంతా చదివాను నేనెందుకు పదహారు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరాలు అది మా చదువులప్పుడు ఇప్పుడు కింద మూడు ఉన్నాయి ఎల్కేజీ యూకేజీ నర్సరీ మూడు కలిపితే పదహారు మూడు పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఎందుకు చదివాం దేని చదివాం ఉద్యోగం కోసమే కదా డబ్బు సంపాదించడం కోసమే కదా బ్రతకడం కోసమే కదా మరి అంత చేసి తీర ఉద్యోగం చేయనంటే నేను కష్టపడను అంటే నాకు డబ్బులు వద్దు అనంటే ఎంత మూర్ఖత్వం ఎంత విర్రితనం ఎంత విర్రితనం అలాగే మార్మోన్స్ పొందాం బాప్తిజం పొందాం పాపాలు ప్రార్థనలు చేస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం అన్నీ చేస్తున్నాం మరి ప్రయాస గుణగణం మనలో లేకపోతే దేవుడు మనల్ని ఏ ఉద్దేశంలో ఏ ఏ పరిస్థితిలో మనల్ని ఉంచాడో అది మనం చేసే వారంగా లేకపోతే మరి అది వ్యర్థం కాదా ఇంత చేస్తూ ఇన్ని దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో దేవుని కొరకు తృణీకరించుకొని ఆయన దేవుని చిత్తము నెరవేర్చి దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా దేవుడు ఏ పరిస్థితిలో ఉంచినా దాన్ని ప్రకారంగా చేసే మనం లేకపోతే మరి ఎందుకు వ్యర్థం కదా ఈరోజు పరిస్థితులు ఎలా తయారైనాయనంటే వాక్యం చూపించి ఇది వాక్యము ఈ వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అనంటే సరి చేసుకునే మనస్తత్వం లేదు ఈ రోజుల్లో ఏవేవో కారణాలు ఏదేదో లసుకుల్ లసుకులు చదువుతూ ఉంటారు ఏదేదో చదువుతూ ఉంటారు దానికి దీనికి పొంతనుండదు సంబంధం ఉండదు ఇది వాక్యం కాదునైనా ఇది వాక్యానుసారం కాదు ఇది దేవుని విధానం కాదు ఇది అన్ని జనుల విధానం దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్తే ఏదేదో చదువుతారు అది ఆ సంఘానికి చెప్పాడు ఆ సంఘానికే చెప్పాడు అంటాడు అప్పుడు అట్లా పరిస్థితులు ఏదేదో చదువుతాడు దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకోడు అలా ఉంటాయి పరిస్థితులు అలా తయారవుతుంది లోకం ఈ రోజుల్లో తాము అనుకున్నవి చేస్తున్నారు తప్ప దేవునికి లోబడే మనస్తత్వం లేదు పైకి మళ్ళీ భక్తి పైకి మళ్ళీ భక్తిగా బైక్ బైక్ బాగా ఉంటాం భక్తి చూపిస్తాం చాలా దేవుడు అంటే ఇక ఉంటాం ఇది కాదు విధానం మాట చెప్పు ఎగురుతారు ఇంత ఎత్తున మనుషులు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నా ఇటు అటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి అటువంటి వారంగా నీవు నేను ఉండకూడదు అటువంటి వారంగా దేవుని ఎదుట మనం ఉండకూడదు ఆయన చిత్త ప్రవర్తించుటకు నాకు నేర్పుము నీ చిత్త ప్రవర్తించుటకు నాకు నేర్పు ప్రభు అని ప్రార్థన చేశాడు భక్తుడు ఆ ప్రార్థన మనం కావాల నీ చిత్తం సరే నీ ఆజ్ఞ ఎంత కఠినమైందన్నా సరే నేను పాటించాలి ప్రభు నేను దాని ప్రకారంగా నడుచుకోవాలా ప్రభు దాని కొరకు నేను ప్రయాసపడాల ప్రభ అది నాకు కావాలా ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థించే వారంగా ఉండాల దేవుని కొరకు మరుపెట్టే వారంగా మనం ఉండాల దేవునికి తగినట్లుగా జీవించే వారంగా మనకు ఉండాల అదే దావిదులో కనపడే అదే యోగులు కనపడే అదే పౌళ్ళైనా పేతులైనా శిలలైనా ఏ భక్తుల్ని తీసుకున్నా కనపడే అదే గుణగణం నీకు నాకు ఉంటే వారు గొప్ప వాళ్ళు అవుతారో అంతకంటే గొప్ప వాళ్ళగా దేవుడు మనల్ని నించుతాడు చెప్పాడు కదా ప్రభు మొదటి వారు కడపట్టి వారు అవుతారు కడపట్టి వారు మొదటి వారు అవుతారు ఏమో దావిధి కంటే గొప్ప సాక్షు నీవు నేను పొందుతామేమో యోబు గొప్ప సాక్షు నీవు నేను పొందుతామేమో పౌలు పేతుల గొప్ప పరిచయం మనం చేస్తామేమో ఆయన గులవబడితే ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే వారి కంటే గొప్పగా ఈ లోకం గుర్తించకపోవచ్చు కానీ గుర్తిస్తాడు కదా ఈ లోకం గుర్తించదు ఈ లోకం ఇప్పుడు ఏసు ప్రభు ఎదురుగా వచ్చినా గుర్తించదు ఈ రోజు క్రైస్తువులు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారు అనంటే బహు దుఃఖం వేస్తూ ఉంటుంది ఏడుపోతుంది అప్పుడప్పుడు ఏసు ప్రభు వచ్చి ఎదురుగా నిలబడి చెప్పినా కూడా అంగీకరించే మనస్తత్వం ఈ రోజులో లేదు మళ్ళీ మేము దేవుని బిడ్డల చెప్పుకుంటారు మేము శావకుల చెప్పుకుంటారు కానీ డైరెక్ట్గా ఏసు ప్రభు వచ్చి ఎదుట నిలబడి చెప్పినా కూడా అంగీకరించరు నాడు మోస ధర్మశాస్త్రం మోస ధర్మశాస్త్రం అని సద్దుకైలు శాస్త్రులు ఎలాగైతే ఏసు ప్రభుని శోధించారో ఆ పరిస్థితి లోకంలో ఇప్పుడు ఉంది డైరెక్ట్గా ఏసుప్రభు చీరి చెప్పినా కూడా అంగీకరించరు ఏసుప్రభు ఎంత గొప్ప దేవుడండి అండి ఎంత ప్రేమ అండి ఎంత నిష్కపటం ఎంత క్షమించే గుణమండి అని చెప్తారు అదే యేసు ప్రభు పక్కనుంటే తట్టుకోలేవు రెండు నిమిషాలు అదే యేసు ప్రభు గుణాలు మనం కలిగి మనుషులు మన పక్క నుండే తట్టుకోలేరు నువ్వు అంత పరిశుద్ధుడివా నువ్వు అంత గొప్పోడివా అని మాట్లాడతారు నువ్వు అంత తోపువా నువ్వు అంత గొప్ప అంత నీతిమంతుడువా అని మాట్లాడతారు అవులు భక్తుడు ప్రయాసపడ్డాడు సేవ చేశాడు కష్టపడ్డాడు అదే ప్రయాస నేడు చేయి ఆయన గద్దించినట్టు గద్దించు బాగా వచ్చాడు నేడు ఒక్కడే నీతిమంతుడు మాట్లాడతారు సరి చేసుకునే మనస్తత్వం కాదు గుర్తించరు ఎవడికి కావాలి లోకం గుర్తింపు ఎవరికి కావాలి ఎందుకు కావాలి వ్యర్థం లోకపుస్తులు గుర్తిస్తే గుర్తించకపోతే అంత మనకు కావాల్సింది దేవుని గుర్తింపు ఆయన కను దృష్టి మన మీదకి రావాలా ఆయన మనల్ చూడాలా ఆయన మనం చేసే పనిని చూడాలా ఆయన మనం ఆయన కొరకు మనం జీవించాలా ఆయన రేపు కిరీటం ఇచ్చేది వీళ్ళు కాదు వీళ్ళు అసలు రేపు ఉంటారో లేదు కూడా తెలియదు ఆయన మనకు కిరీటం ఇచ్చేది కాబట్టి ఆయన ఎదురుగా పెట్టుకొని ఆయన వైపు చూస్తూ పోవాల ముందుకి ఇప్పుడే మనము ఆ భక్తుల కంటే గొప్ప వాళ్ళం ఉంటాం అరే పౌన్ కష్టపడ్డాడు కదా అంత ప్రయాసపడి అంత త్యాగం చేసుకున్నాడు కదా మరి ఈ రోజు నేను త్యాగం చేసుకుంటుంటే ఎందుకు అడిగిస్తున్నారు మరి ఆయన కూడా కఠినంగా చెప్పిన ఆయన మాటలే ఉన్నాయి ఉన్నట్టు చదివి వినిపిస్తే కూడా వినడానికి కష్టంగా ఉంది మనుషులకి పౌరు భక్తుడు ఏదైతే ఆడ రాశాడో పత్రికల్లో లేదంటే ఏసు ఏదైతే అక్కడ రా రాపించాడు తన తన భక్తుల ద్వారా దేవుడు ఏదైతే తన ప్రవక్తల ద్వారా రాపించాడో అవే పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు పెద్ద ఏం చేయక్కర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చదివితే చాలు మనుషులకి ఏందో ఎక్కర్లేని ద్వేషం వస్తుంది మరి ఏందో నాకు అర్థమే కాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు లోప క్రైస్తవులు ఉన్నారు కాబట్టి అటువంటి గుణగణం మనలో ఉండకూడదు అటువంటి రీతిగా ఈ లోకం ఉంది కాబట్టి మన ప్రయాసం ఒకటే మన గురి ఒకటే మనం చేయవలసింది ఒకటే దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చడం ఎందుకరకైతే ప్రత్యేకంగా ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకొని ఎన్నుకున్నాడో ప్రత్యేకపరుచుకున్నాడో ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేని కొరకైతే ఆయన ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి అది నెరవేర్చిన రోజున దేవుడు సంతోషిస్తాడు దేవునికి మహిమ దేవునికి ఘనత కాబట్టి ఏ స్థితిలో ప్రభు మనల్ని ఉంచినా ఏ స్థితిలో ప్రభు మనల్ని పెట్టినా మనం సంతోషంగా ఉండాలి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు అదే యాకోబు రాసిన పత్రిక యాకబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదమూడు నుంచి పదిహేను వరకు అక్కడ ఉంటాయి ఆ మాటలు యాకోబి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకున్న వారలారా రేపైనా నేడైనా ఏదో ఊరికి పోయి వ్యాపారం చేసి సంపాదించుకుందాము అనేటువంటి మనస్తత్వం కలిగిన వారలారా రేపేమి సంభవించినో మీకు తెలీదు మీ జీవం ఏ మీరు కొంత సేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు రేపు ఏం జరుగుతుందో నీకు తెలీదు రేపటి గురించి ఆలోచన వ్యర్థం తమ తెలియదు కాబట్టి ఏం చెప్తున్నాడు కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలను ప్రభు చిత్తమై మనల్ని బ్రతికిస్తే రేపు ఇది అది చేద్దాం ప్రభు రేపు రేపు ప్రభు చిత్తమై మనల్ని బ్రతికిచ్చి రేపు ఏ పరిస్థితిలో పెడతాడో అది చేద్దాం అదే అని మాట అంటే నీ ప్రణాళికలు నీకు ఉండొచ్చు కాక నువ్వు ఏదైనా తలంపులు కలిగి ఉండొచ్చు కాక కానీ అల్టిమేట్గా పది ప్రభు చిత్తాన్ని నీవు నెరవేర్చేవాడిగా ఉండాలి ఒక్కసారి మన ప్రణాళికలకి దేవుని ప్రణాళికలకి క్లాష్ వస్తుంది మనం ఏదో ఆశిస్తాం కానీ దేవుడు ఏదో ఇస్తాడు కానీ దాన్ని సంతోషంతో స్వీకరించే వారిగా ఉండాలి ఉండాలి ఎంత ఎందుకంటే ఆయన ప్రణాళికలు గొప్పవి నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను నేను సంవత్సరం క్రితం మేలో మేలో ఉద్యోగం వెతకడం స్టార్ట్ చేశాను ఆ కంపెనీలో మంచి కంపెనీలోనే ఉన్నాను ఇంకో కంపెనీ మారాలనిపించింది ఇంకొద్ది శాలరీ పెరుగుతుందని ఎదుగుతున్నాను మంచి పెద్ద ఎంఎన్సీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది చివరి రౌండ్ వరకు వెళ్ళాను అసలు ఫస్ట్ రౌండ్లోనే వెనక్కి వెళ్ళిపోతాను అనుకున్నాను ఆ కంపెనీ స్టాండర్డ్ అలా ఉంటుంది కానీ చివరి రౌండ్ వరకు వెళ్ళాను కానీ ఆ చివరి లో ఏమైందో వాళ్ళు మొత్తానికి క్వాలిఫై చేయలేదు ప్రభు అంతవరకు తీసుకెళ్ళావు కదా ప్రభు ఐదు ఇంటర్వ్యూలు తీసుకెళ్ళావు మరి చివరిలో ఎందుకు వాళ్ళు తీసేస్తారు అది వచ్చుంటే బాగుండేది కదా ప్రభు పెద్ద కంపెనీ కదా ప్రభు అని అనుకున్నాను ఎందుకు పోయింది పోతే పోయింది ఏదో ఒకటి దేవుడు దేవుడు ఒక చిన్న కంపెనీలో ఇచ్చాడు దేవుడు ఒక చిన్న కంపెనీలో ఇచ్చాడు నేనేమో పెద్ద కంపెనీలో ఊహించాను కానీ దేవుడు చాలా చిన్న కంపెనీలో ఇచ్చాడు ఆ కంపెనీ ఎక్కువ దాంట్లో బెనిఫిట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో ఏముండవు కానీ ఈ కంపెనీకి పంపించాడు దేవుడు దీంట్లో ఇచ్చాడు ఉద్యోగం కానీ దీంట్లోనే నేను అనుకున్నాను ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చే ఎక్స్పీరియన్స్ నాకు ఎనిమిది నెలల్లోనే వచ్చింది ఏడు నెలల్లోనే వచ్చింది ఈ కంపెనీలో నేను వచ్చిన తర్వాత మొత్తం దాని పుట్టు పూర్వత్రాలు ఎలా ఉంటాయి మొత్తం తెలుసుకోగలిగినాను ఏడు సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఒక ఎత్తే అయితే ఈ ఏడు చాలా ఎక్కువ ఎంతో మందిని గైడ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు టీమ్ లీడు ఇద్దరు వ్యక్తులకి లీడు రిపోర్టింగ్ మేనేజర్ లాగా పెట్టారు అదే వేరే కంపెనీలు రిపోర్టింగ్ మేనేజరు టీం లీడ్ అవ్వడం బహు కష్టం ఏ పదిహేను ఏళ్ళకి అవుతాయి ఇప్పుడు నాకు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకి లీడ్ అయినాను ఇద్దరు అసోసియేట్స్ నా కింద ఒక టీము సిఈఓలతో ఇంటరాక్షన్ నాకు అప్పుడు అనిపించింది ఈ నేను ఆ కంపెనీ నేను నేర్చుకోగలిగిన వాడినా వాళ్ళు ఏదో చేసే చేసేవాడినే తప్ప ఇంత నేను నేర్చుకోగలిగేవాడిన నాకు తెలిసేదా నువ్వు చిన్న కంపెనీ పంపిచ్చావు అనేటువంటి ఒక చిన్న అసంతృప్తి నాలో ఉనింది కానీ మరి అది వరకు ఏమైంది దేవుడు గొప్ప కార్యం చేశాడు జీతం సరిపడగానే ఉంది ఒక రకంగా అక్కడున్న కూడా అంతే ఇచ్చేవాళ్ళు తెలియదు తర్వాత ఇప్పుడు నేను ఎంతో నాకు నా నేను చేసే కంపెనీ ఏం చేసే ఆ డొమైన్ మీద ఎంతో నాలెడ్జ్ నేను గెయిన్ చేయగలిగినాను ఇద్దరు టీంని మేము మెంటర్ చేయగలుగుతున్నాను ఎంతో మందికి సలహాలు ఇస్తున్నాను ఒకప్పుడు ఏమీ తెలియని వాడిని ఇప్పుడు నాలో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది మొన్నటి వరకు కూడా కాన్ఫిడెన్స్ లేదు ఉద్యోగం మీద ఏమైనా అవుతుందే మా కంపెనీలో పోతే మళ్ళీ చేయకపోతుంది కానీ ఇప్పుడు వన్ నాలో డౌట్ కూడా లేదు ఏ టాస్క్ అయినవన్నీ ఏదైనావని చేయగలను అనే సత్తా నాకు ఉంది అనేటువంటి తలంపు అంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు దేవుడు ఏడు నెలలు ఏడు సంవత్సరాల నుంచి నేను సాధించలేని ఏడు నెలలో నేను సాధించాను అది దేవుని ప్రణాళికలు అట్టుంటాయి దేవుని తలంపులు అలా ఉంటాయి మన తలంపులు వ్యర్థమైనవి మన ఆలోచనలు వ్యర్థమైనవి మనం ఆలోచ మనం కోరికనే అన్నీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అవి ఉన్నతమైనవి అటువంటి ప్రణాళికలు దేవుడికి ఉంటాయి కాబట్టి దేవుడు ఏ ప్రణాళికలో మనల్ని ఉంచినా ఏ రీతిగా మనల్ని ఉంచినా మన అందులో ఉండి సంతోషించి దాంట్లో దేవుణ్ణి మహింపరిచే వారంగా మన ఉండాలనే ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చివరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యయం ఐదో వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అద్యం ఐదో వచనంలో చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ లాభ సాధనం మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి ఏమంటున్నాడు చనిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై రేపు మనస్సు ఏమో చెడిపోయి ఉంటుందంట అంటే చెడిపోవడమో అనంటే ఏమేమో కోరుకుంటా ఉంటుంది సత్యహీనులే సత్యం అంటే ఎవరు ఏసు ప్రభు హీనులు అంటే లేని వాళ్ళు ఏసు ప్రభు లేని లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదంలో కలుగుతున్నాయి దైవభక్తిని ఏమనుకుంటారు లాభ సాధనం సత్యం తెలిస్తే లాభ సాధనం చెడిపోయిన మనస్సు లేకపోతే లాభ సాధనం చెడిపోయిన మనస్తత్వం ఉంటది కాబట్టి భక్తి ఉండదు కాబట్టి సత్యం తెలియదు కాబట్టి దైవభక్తి లాభి సాధనం అనుకుంటారు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదో కోట్లు ఇస్తాడు ఏసు దగ్గరికి వెళ్తే ఏదో గొప్ప కార్యం చేస్తాడు ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేస్తాడు ఒక్కసారిగా నేను ఇంతవరకు ఇప్పుడు చేస్తున్న పనులు కాకుండా ఇంకా ఎక్కువ పనికి మళ్ళీ పనులు చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటారు అని అంటున్నాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ ఉన్నది ఏంటంట సుష్టి సహితమైన దైవభక్తి సంతృష్టి సహితమైనది అనంటే ఏదైతే దేవుడు మనం ఉంచాడో దాంట్లో సంతోషం కలిగి ఉండడం అది గొప్ప లాభ సాధనం నువ్వు ఆత్మీయంగా దిగుతావు దేవుని ప్రణాళికలు నెరవేరుస్తావు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అది గొప్ప లాభ సాధకమైనది గొప్ప అదే గొప్ప లాభం సంతుష్టి సహితమైన దైవభక్తి గునుగుడు సనుగుడు అనుమానము అవిశ్వాసము లేని దైవభక్తి గొప్ప లాభ కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఏం చెప్పాడు మనం ఏమి తలా ఏమి తీసుకొని పోము ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు అన్ని దేవుడు సిద్ధపరిచినవే మన తల్లిదండ్రుల దేవుడు సిద్ధపరిచాడు మనకు తల్లిలో నుంచి వచ్చే పాలు దేవుడు సిద్ధపరిచాడు ఆ సమయానికే అలా దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు మనం ఏమి తీసుకొని రావట్లా అన్ని దేవుడు ముందుగా సిద్ధపరుస్తున్నాడు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము దేవుడు మనకేదైతే ఇచ్చాడో అవి గలవారమై ఉండి తృప్తి కలిగి ఉందాం ఏ స్థితిలో మనల్ని వచ్చినా తృప్తి కలుగు అసంతృప్తి అనేది మన జీవితంలో ఉండకూడదు అసంతృప్తి ఉండకూడదు కాబట్టి అటువంటి భక్తి కలిగిన వారంగా దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అదే ఇంకన్ యువహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచనంలో మాట రాస్తాడు లోకమును దాని అతి దాని ఆశ గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును లోకం గతించిపోతుంది దాని ఆశలు గతించిపోతాయి కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారనే మాట యువహన్ భక్తుడు రాస్తున్నాడు కాబట్టి ప్రభు ఆయన చిత్త ఉండడానికి ఇష్టపడ ఆయన ఆయన చిత్త ప్రకారంగా జరిగించేవాడు ధాన్య గ్రంథంలో మనం చూసాం అన్నమాట ఆయన తన చిత్తము చొప్పున జరిగించేవాడు పరలోకంలో కానీ భూలోకంలో గాని కాబట్టి ఆ చిత్తానికి లోబడి అది కష్టమైన నష్టమైన లాభమైన సంతోషమైన దుఃఖమైన ఏదైనా ఎటువంటి పరిస్థితి దానికి లోబడి మనం నడుచుకున్న దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారు అదే దావిద జీవితంలో మనం చూస్తాం యోగు జీవితంలో చూస్తాం ప్రతి భక్తుడి జీవితంలో చూస్తాం అదే గుణగను నీవు నేను కలిగింటే ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాయని మహింపరచగలం కాబట్టి అరితిగా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాము దేవుడి అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభువ మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభు నాయన మాకు నేర్పించండి మీ చిత్త ప్రవర్తించుటకు నాయన మాకు నేర్పించండి ప్రభువ మీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ నా సంతృష్టి సహితమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభావ తండ్రి నా ప్రభావ నా తండ్రి మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అనుగ్రహించండి ఈ లోకంలో ప్రభా మీ మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు మీరు ఎందుకు ఎన్నుకున్నారో ప్రభు నా తండ్రి మీ పిలుపుకి తగిన జీవితం మాకు మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు ఇంతవరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ విత్తబడి వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచిమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడు మన ప్రభు ఏసు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడీ నడిపించిన కాక ఆమెన్ ఆమెను అందరికీ ప్రైజ్లాడు బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్లు